చెస్తున్నాను మరి రాజు రక్షకుడు మన కాపరిమానియులైన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను యేసు క్రీస్తునామంలో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నా మరి రాత్రి కాల సమయంలో దేవుడు మరి ఆయన మహిమకరంగా వాడుకున్నకు మరి మన ద్వారా ఆయన నామానికి మహిమతిచ్చేవారి ఉండాలని దేవునికి ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థనను మనము స్టార్ట్ చేసుకుందాం ప్రార్థన ద్వారా అక్క సుజాత స్టార్టింగ్ ప్లేస్ అక్క ప్రార్థన చేసుకుందాం మహాఘనుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నిత్యం నివాసి సర్వోన్నత స్థలంలో నివసించిన ఏసయ్య ఈక సాయంత్రకాల సమయం ముందు ప్రభ మీరు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు తెలుస్తున్నాం పరిశుద్ధి ఆదివారం దినం ప్రభానతండి ప్రతి ఒక్క బిడ్డని మీరు సమకూర్చండి ప్రతి ఒక్క బిడ్డ ప్రభాని వాక్య ధ్యానంలో ఎదుగుటకు ప్రభావిని కృప చూపించండి నాయన నిత్యము కొల్చుటకు ప్రభావతండి ఉన్నతమైన స్థలంలో నివసించే వాడు ప్రభాని ఒక్కడవే అర్హుడవు తండ్రి ఏసయ్య గొప్ప నామం కొరక నీకు వందనాలు తెలుస్తున్నాం మీరు చేసిన కార్యం కొరక మీకు వందనాలు తెలుస్తున్నాం ఇంత మమ్మల్ని మీకు కృపలు భద్రపరచిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన్న తండ్రి కృతజ్ఞతలు ప్రభావితులు ఈ సాయంత్రకాల సమయం అందరి ద్వారా పాటల ద్వారా తండ్రి ప్రార్థనల ద్వారా మీకు సాక్ష్యముల ద్వారా మేము నీ యొక్క నామను మహిమపరచుటకు ప్రభా మాకు సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ దినంతా కూడా ప్రభా మమ్మల్ని కాపాడిన దేవుడవు ఈ రాత్రికాల సమయం అందు ప్రభా నీ వాక్య ధ్యానంలోనికి మమ్మల్ని నడిపించమని మాతో మాట్లాడమని మమ్మల్ని దర్శించమని యేసు ప్రభా నీ యొక్క వాక్యంకు తగ్గ రీతిగా మేము నడుచుటకు ప్రభా మా యొక్క నడతలను సరిచేయమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ రాడ్ ప్రైజ్ ప్రైజ్ రాడ్ తెలియదు ప్రైజ్లాడ్ అన్నా మీరు పాటవాడ తెలి పాడుతున్నా ప్రియాసుజు నే చూచిన చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు ప్రియా ఏసు రాజు నునే చూచినా చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షా గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసుజును నేచుచిన చాలు మహిమాలో నే ఉంటే చాలు ప్రియాసు రాజును నే చూచిన చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు త మందు కడుగా బడి వాక్యముచే నిత్యం భద్రా పరచబడి ఏసుని రక్త మందు కడుగా బడి వాక్యముచే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో పేద బంగారు వీధులాలో తిరిగేదను బంగారు వీధులాలో తిరిగేదాను ప్రియా యేసు రాజు నూనె చూచినా చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసురాజు నూనె చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు దూతాలు వీణులను మీటూ ఉన్నప్పుడు గంభీరాజయ్యా ధ్వనులు మృగున్నప్పుడు దూతాలు వీణాలను మీటూ ఉన్నప్పుడు గంభీరాజయ్యా ధ్వనులు మృగున్నప్పుడు పాటలు పాడుచుండా పాటలు పాడుచుండ ప్రియాసుతో నేను ఉల్లాసింతు ప్రియాసు ప్రియా యేస్సుతో నేను ఉల్లాసింతున్ ప్రియాసు రాజును నే చూచిన చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు ప్రియాయేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే తో ఉంటే చాలు ముండ్లా మా కూటంబైన తలను జూచి స్వర్ణ కీరిటం బెట్టి ఆనందించు తలను జూచి స్వర్ణ కీరిటం పెట్టి ఆనందించున్ కొరడాతో కొట్టబడినా విపుంజుచీ కొరడాతో కొట్టబడినా విపుంజుచీ ప్రతి ఒక్క గా ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయామును ముద్దాడేదన్ నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియాసురాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు హృదయాస్తులతో నింపా బడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హృదయాస్తు నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా హల్లే ఆమెన్ హల్లలుయా వర్ణింప నాలు కా దయ్యం చాలా దయ్యా ప్రియా యేసు రాజు నూనె చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసుజు నూనె చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ఆహాపురా ఎప్పుడు ధ్వనించును ఆహా యాసా ఎప్పుడు తీరుతుందో ఆహా పూరా ఎప్పుడు ధ్వనించును ఆహా యాసా ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచు నిపుడు తండ్రి నా కన్నీటిని తుడుచు నిపుడు ఆశాతో వేచియుంది నారుదయం ఆశాతో వేచియుండే నారుదయం ప్రియా యేసుజును నే చూచినా చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసుజు నేను చూచినా చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరి నిత్యమైన మోక్ష గృహము నందుచేరి భక్తుల గుంపులో హర్షించినా చాలు భక్తుల గుంపులో హర్షించినా చాలు ప్రియా యశ్వరాజు నూనె చూచినా చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు ప్రియాసురాజు చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు హల్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లోదర్ నడిపిస్తుంద కంప్యూటర్ ఓకే ఇంకో పాట పాడమంటే స్టార్ట్ చేసేస్తాము ప్రార్థిస్తాం పరశు తిరపలు తండ్రి సర్వోన్నతురగుమ్మ ఏసయ్య మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుని ఉన్నాం ఈ యొక్క సెమినార్ ప్రభావ మీ సన్నిధికి వచ్చినయన మీరు మాకు తోడని నడిపించేందుకు మీకు మనలు మీ సన్నిధికి వారిని ఎవరిని తోసిపుచ్చు నేను మీరు వాగ్దానం కాబట్టి ఆ యొక్క తరమైన నిశ్చయత కలిగి మీ సన్నిధికి వచ్చినైనా మీరు మేము నేర్చుకోవాలని అనేకమైన విషయాలు ఆస్తితో ఉన్నాంనైనా మాతో మాట్లాడండినైనా మా హృదయాలను సరిచేయండి మేము చూపించండి ప్రతి వాక్యంతో మమ్మల్ని ఓపెరవ శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం వేరే మార్గం లేదని వాక్యం చదివిస్తుందండి తమ నడతను శుద్ధీకరించుకోవాల్సింది కేవలం వాక్యం ద్వారానే అని కాబట్టినైనా ఈ సాయంత్రం సమయం మమ్మల్ని శుద్ధీకరించమని మాలో తండ్రి ఇంకేమైనా ఆయా ఆయాసమైన కానీ మీట చూపించండి వాటికి ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ యొక్క కనిక్రం కొరకు మేము ప్రయత్సపడతానం అయినా కనికరించమని కూడా ఆర్థిస్తున్నాం మీ యొక్క కనిక్రమం మాకు అవసరంనైనా మేము మీ అందరూ భయవర్తులు కలిగి జీవించాలనైనా సహాయపడమనిగా ఆర్థిస్తున్నాం ముఖ్యంగా అయినా ప్రకటన గ్రంథనండి అధ్యాయులని మేము ధ్యానిస్తుండగా ముఖ్యంగా ఇరవై అధ్యాయాన్ని మేము ఆరణించబోతుండగా మీ సత్యం గ్రహించలాగనా అది స్వీకరించాలి ఏ రీతిగా వాటిని మా జీవితాలలో అవలంబించుకోవాలా అనుగు అనుభవ పూర్వకంగా అనేట్లో ప్రకటించాలా అటువంటి పరిచయాలకు మమ్మల్ని అందరూ నడిపించామని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ఫిబ్రవరి ఇరవై మూడవ బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని ఇరవైవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం పోయిన వారము మొదటి అధ్యాయం మొదలుకొని పంతొమ్మిదవ అధ్యాయం ఆల్మోస్ట్ ఇరవై అధ్యాయం వరకు వాటి యొక్క ఉపోద్ఘాతాన్ని మనం చూస్తా ఉన్నామంటే ఇంట్రొడక్షన్స్ అంటే మొదటి అధ్యాయం నుంచి ఇరవై రెండవ అధ్యాయం వరకు రాబోదే నెలలో అంటే భవిష్యత్తులు ఏ రీతికి ఉండబోతున్నాయి అన్న పరిస్థితులన్నిటినీ ప్రభు ముందుగానే ఆ పుస్తకంలో భద్రపరిచి మనకు కనుగ్రహించింది అవి రెండు సంవత్సరాల క్రితం రాయబడ్డాయి కానీ చదువు అవి అర్థం కాలేదు ఎందుకంటే అవి ముద్రించబడ్డాయి కాబట్టి కానీ మన కాలానికి అవన్నీ ముద్రలు తీయబడి సిద్ధపరచబడ్డాయి కాబట్టి చివరి తరంలో ఉంటున్న మనము ఈ చివరి తరం ఉన్న వాళ్ళు తప్ప ఇవి ఎవరూ వీటిని గ్రహించలేరు అదే రీతిగా మనము దాని గ్రంథాన్ని గ్రహించినప్పుడు కూడా దాని గ్రంథంలో దానితో మాట్లాడుతున్న ప్రభు వీటన్నిటిని ముద్రించేసాయి ఎందుకు ఒక కాలానికి సంబంధించిన వాక్యాలు ఇవన్నీ నీ కాలకు సంబంధించినవి కావు నీ కాలానికి సంబంధించినవి కావు కాబట్టి ధాన్యాల ఆసక్తిని నేర్చుకోవాలని కానీ నీకు నేర్పిన ఇవి నీ కాలానికి వర్తించవు ఎందుకంటే రెండు వేల దగ్గర దగ్గర ఆరు వందల సంవత్సరాల తర్వాత ఒక తరం తోటి ఇవన్నీ గ్రహించగలరు అని దానిలు ఆత్మతో ప్రభు మాట్లాడతాడు అందుకు దానియలు వాటిని ముద్రించే మన కాలంలో తిరగబడుతున్నాయి అందుకు మనం బహుగా అర్థం చేసుకోగలుగుతున్నాం కానీ ఈ రోజుకి కూడా చూస్తే ఒక్కొక్క తరంలో గత రెండు సంవత్సరాల నుంచి ఈ కామెంట్రీస్ ఉన్నాయి ఐబుల్ కామెంట్రీస్ ఈ రెండు వందల సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వీటిని అర్థం చేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వీటిని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మనది ఏ రీతిగా వీటిని నేను స్వీకరించాలా అయోమయ స్థితి కదా ఎందుకంటే మనం ఉంటుంది బబులోని కాలం అనే డకనే జ్ఞాక కాబట్టి బబులోని కాలంలో ఉంటే ఏం జరుగుతుంది అదంతా గలిబిలికి సాదృశ్యం ఎక్కడ అయోమయ స్థితి కదా కాబట్టి ఇటువంటి స్థితిలో ప్రభు తప్ప ఎవరు కూడా నీకు సమాధానం అనుగ్రహించరు పర్షదాత్ముడు తప్ప ఎవరు కూడా వీటిని విశదీకరించారు మనం చూస్తాము మన ప్రభు కాదనే గ్రామానికి వివాహానికి ఆహ్వానింపబడ్డప్పుడు ఏం జరిగిందని నీటిని ఇద్దరాష్టాసంగా మార్చండు కదా ఆయన చేసిన మొట్టమొదటి అద్భుత కార్యం అది కాబట్టి ఆ అద్భుత కార్యంగా మనం చూస్తున్న నీరు ద్రా అనేది వాటిని కేవలము ప్రకృతి సహజంగా చూస్తే ఓ ఎంత గొప్ప అద్భుత కార్యమైన చేసి వెళ్ళిపోతుంటారు కానీ ఒకవేళ ఆత్మీయ స్థితిలో ఉంటే ఎందుకంటే పాతవి గతస్తం కృతమైన వాటి ఆత్మీయ స్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోగలము ఎందుకంటే పాతవి ప్రకృతి సహజమైనవి కానీ సమస్తము కృతడి ఇవి ఆత్మీయమైనవి కొత్తవి కాబట్టి ఆత్మీయమైన వాటిని ఆ చిహ్నాలనే మనం సరిగా అర్థం చేసుకోకపోతే మటుకు మనం ఇంకా ప్రకృతి సహజమైన వాటిని అర్థం చేసుకుంటాం ఈ రోజు మతపరమైన జీవితంలో జరుగుతున్న బలైన తీది ఒకటే ఏంటంటే ప్రకృతి సహజంగా చూడడం నేర్చుకుంటున్నారు దాని వలన ఆత్మీయమైన సత్యాలన్నీ పోగొట్టుకుంటున్నారు నీళ్లు ద్రాక్ష మారడం అనేది మనం అర్థం చేసుకుంటాం కదా ద్రాక్ష రాసము పర్షుధాత్మక సాదృశ్యము దేవుని వాక్యానికి సాదృశ్యము వాక్యము ఖానికి సాదృశ్యము ఆత్మ వలనైనా ఖడ్గము అని యొక్క సురాష్ట్రపతి గారు మనం చూస్తా ఉంటాము నువ్వు నువ్వు చూస్తున్నా నువ్వు చదువుతున్న వాక్యము నువ్వు ధ్యానిస్తున్న వాక్యంలో పాత్ర లేకపోతే ఆ వాక్యం నిజితన కార్యం జరగదు నీళ్ళు ఎప్పుడు అసలసంగా మారవు అంటే ఆ యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని సారాంశాన్ని నువ్వు బయటకు తీసుకొచ్చుకోకపోతే నువ్వు ఇంకా ప్రకృతి సహజంగానే చూస్తూ ఉంటావు అందుకు ప్రవచనన్నీ నిరతకం అయిపోతుంది మన కాలంలో దేవుని అక్కడ సంబంధించిన సూచనలని అనేకులు గ్రహించలేదు ఇంకా ఆలస్యం అయిపోతుంది లే ఇంకేమొస్తాడు లే లోకాతీతగా జీవిస్తాం సంపాదించుకుందాం కొత్త మీ లోకం తట్టు తిరుగుతాం అని మతపరమైన జీవితం అంతా కొట్టుకొని పోతా కానీ మనము ఆత్మీయ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం మనము పర్లోక వాస్తులము కాబట్టి వీటిని ఆత్మీయ కథలతోనే మనం చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఎందుకు ఇంతగా నేను వీటిని ఈ విషయాల నేను మీకు చెప్తున్నానంటే మనం ఈరోజు చూడబోతున్న ఈ యొక్క అధ్యాయము దీని యొక్క విభాగించి మనం చూస్తూ ఉంటాం ఈరోజు ఇందులో కొన్ని విషయాలు ఆ చిహ్న పరంగా చెప్పబడ్డాయి మరికొన్ని విషయాలు ప్రకృతి సహజంగా చెప్పబడ్డాయి గత వారాల్లో మనం చూసినట్లు మొదట అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం మొదట మన ప్రభువు ఏ రీతి ఉండడం చూసినాం ఆధ్యాయంలో తర్వాత ఆయన తన ప్రాణాన్ని ఖైదనంగా పెట్టి సంఘాన్ని రక్షించుకున్నాడు కానీ ఆ సంఘాలు ఏ రీతిగా తయారైనయి అని మనం చూస్తా ఉన్నాం ఆ ఏడు సంఘాలకు సంబంధించిన బోధలు కాబట్టి మీరు ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా మీ జీవితాలు సరి చేసుకోండి ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు హెచ్చరించిన వాటిని స్వీకరించక మార్పు చెందకపోతే మీ మీద ఎటువంటి శోధన లేక కీడు లేక తెగుళ్ళు శ్రమలు రాబోతున్నాయి అని కూడా హెచ్చరించాను కదా అవి ఏ రీతి ఉంటాయి ముద్రలు విప్పినప్పుడు ఏం జరగబోతున్నాయి ముద్రణలు ఏం రాయబడ్డాయి ముద్రలు విప్పినప్పుడు పుస్తకాలలో ఏం హెచ్చరికలు రాయబడ్డాయి తర్వాత బూరలు ఊదినప్పుడు సిద్ధపడడం అంటే ఆ శ్రమలు ఆరంభం హెచ్చరించడము దాని తర్వాత పాత్రలు భూమి మీద పడవేయబడ్డప్పుడు నిజంగానే ఆ యొక్క శ్రమలు ఆరంభించడం ఇవన్నీ మనం చూసినాం మళ్ళీ శ్రమలన్నీ ఆరంభించాక గొప్ప జన సమూహం అందరూ చూపించిన వాక్యం కొంచెం కష్టకరమైన వాక్యం ఎందుకంటే ప్రపంచమంతటా మతప్రమైన క్రైస్తవులు అందరూ మరణిస్తారు మీరు చూస్తున్న పరిస్థితులను బట్టి గమనిస్తే ఇది ఒకేసారి జరుగుతుందంటే కాదు రెండు వేల సంవత్సరం మత సాక్షలు రెండు వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నారు వాటి సంఖ్య సంపూర్తి అయ్యే సమయానికి మనం ఈ రోజులో ఉంటున్నాం అన్నట్టు కాబట్టి వీటిని బహుజాగ్రత్తగా పరిశీలించి మనం స్వీకరించాలా స్వీకరించి అనేకలకు చూపించాలా ఎందుకంటే ఈ పుస్తకాలు అనేకలు చూపించలేని సిద్ధలు ఉంటున్నారు ఉదాహరణకు మీరు ఒక వంద పాఠశాలని అందులో ఒకరిద్దరు తప్ప ఎవ్వరు ప్రవచన ప్రకటన గ్రంథానికి చూపించలేరు చూపించడం కంప్లీట్ చెప్పలేరు ఏదో ఒక అధ్యాయాన్ని చెప్పేస్తారు అంతేగాని డీటెయిల్ గా చెప్పలేదు కాబట్టి ఈ లోకానికి శ్రమలు ముందు తీర్పు దేవుని ఇంటి దారం మాగిన కాలం వచ్చి ఉండదనేసి పేదల ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ పాత్రలు భూమిద పడగలపడ్డప్పుడు ముందు తీర్పు మతప్రేమల జీవితానికే దాని తర్వాత ఈ లోప్రస్లక నేను వాక్యం తీర్పు ఫస్ట్ మతప్రేమల జీవితానికే అంటే సగం సత్యం సగం ఉన్న క్రైస్తవ జీవితానికి కని సంపూర్ణంగా ఆయనని విమడించే వారు మటుకు ఆ శ్రమలలో ఉండరు అని మీకు చూపించిన ఎందుకంటే వారు ఆ శ్రమల కాలంలో ఆ రెక్కలు కలిగి బహు దూరంగా ఎగిరిపోయినారనేసి చూసిన ఇవన్నీ ఆత్మీయంగా జరుగుతా నిజంగా ప్రకృతి సహజంగా నువ్వు ఆయనలో పోదు నీకు నిజంగా ప్రకృతి సహజంగా రెక్కలు వచ్చినది కాదు దేవుడు నిన్ను ఆ శ్రమల నుంచి బహు దూరంగా తీసుకుపోయి కొంతకాలం నిన్ను పోషిస్తాడు దాని తర్వాత నీ కొడుకు ఒక మరి అంతవరకు స ఆ యొక్క సగం సత్యం సగం అబద్ధంలో మృతకమైన క్రైస్తవులు అందరూ మరణించక తప్పదు ఎందుకంటే దేవుడు ఆ ఘట్ట సరపానికి వారి మీద అధికారం ఇచ్చాడు యుద్ధం చేయడానికి తర్వాత వారితో యుద్ధం చేసి వాడు వారి మనం చూస్తాం ప్రాణం ప్రాణ అధ్యాయంలో దాని తర్వాత గొప్ప మరణించి చివరికి ఆయన సన్నిహికి వస్తారని నేను చూపించిన ముఖ్యంగా పెళ్లి గిద్దకు సంబంధించిన బోధ పంతొమ్మిది అధ్యాయంలో అయితే పండవ అధ్యాయం తర్వాత ఘట సర్పము అంటే సాతనుడు కదా వాడు ఆకాశంలో ఘట ఘట సర్పంలాగా ఎదుగుతా ఉన్నాడు భూమి మీద ఆ సర్పం కుయ్య గల సర్పంలాగా ఎదుగుతున్నాడు వాడి పని చేస్తా ఉన్నాడు సముద్రంలో మటుకు మకరం వలేక లెవాయితనంట మకరం వలే వాడు పని చేస్తూ ఉన్నాడు ఇంటి అంటే మూడు ఆత్మీయ సామ్రాజ్యాలని వాడు ఆక్రమించుకున్నాడు ఆకర్ష సమూహము వాణి సామ్రాజ్యమే భూమి మీద వాడి సామ్రాజ్యం ఏంటి లోక ప్రాజాలని వాణి ఆధీనంలో ఉన్నాయి సముద్రము అనే ఆత్మీయ ప్రపంచం కూడా వాడు ఆక్రమించుకున్నాడు కానీ ఈ రాజ్యాలన్నీ ఆత్మీయ ప్రపంచాలు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు ఆదమాలు పోగొట్టుకున్నారు మనపురం ఈ లోకాలకు ప్రాణానికి ప్రధానంగా పెట్టి అవి తిరిగి పొందుకొని మన చేతిలో పెట్టాడు వాటిని నువ్వు స్వాధీనపరచుకోవాలా ఎందుకంటే అవి మన కొరకు ఎదురు చూస్తున్నాయి అవి దుష్టవి చేతిలో అవి ఎవరు విడిపిస్తారా మమ్మల్ని ఎదురు చూస్తున్నాయి ఎవరు దేవుని కుమారులు వారి ప్రత్యక్షత కొరకు అవి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాయి కానీ క్రైస్తవ వీటిని గ్రహించలేదు అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉండి బబులో లాగా సంపూర్ణంగా తయారైంది కాబట్టి ఇప్పుడు అది బబులో మర్మమయమైన వేషలాగా తయారైంది కాబట్టి అందుకే దేవుడు తీర్పు మొట్టమొదట దేవుని ఇంటికి అంటాడు ఎందుకంటే అది బొబులోను అది ఒక వేశ ఒక మతపరమైన జీవితము ఆడంబరంగా జీవించాడు అనేక మంది నీతి అది హింసించి చంపించింది ఆ రోజు రోజు వరకు కూడా ఆ రోజు ప్రకృతి సరిగ్గా చంపెంద్రు ఈరోజు మటుకు ద్వేషంతో చంపుతున్నారీ మన ప్రభు మద్ద వార్త ఐదవ ధ్యానం జ్ఞాపం చేస్తుంటాడు ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తే నీ హృదయంలో ఉపయోగించుకుంటే అతను అప్పుడే నువ్వు చంపినట్లు అంటాడు కాబట్టి హత్య చేసినట్లే అంటాడు ఈ రోజు ప్రపంచం అంతటా నరహంతోకి ఎక్కడున్నారంటే మతపరమైన జీవితం గోభంలో ఉండదు అది గలిబీలి గందరగోళము ఎక్కడ చూసినా మాది కరెక్ట్ మాది కరెక్ట్ కొట్లాడుకుంటూ వ్యక్తిగత గుర్తింపులు కొను ప్రయాసపడతా ఉన్నారు కానీ మనం మటుకు ఏసుప్రభునే గుర్తింపజేస్తున్నాం అనేకులకు అతని నాహాన్నే ప్రసిద్ధి చేస్తూ ఆయన సువార్తనే జ్ఞాపించేస్తున్నాం మన పార్టీ మనం దొరికిన కాడికి అవకాశం అవకాశాన్ని పోగొట్టుకోకుండా అనేకలకు మన ప్రభుని చూపిస్తా ఉన్నాము సమాధాన పడకుండా ఈ లోకంతో కాబట్టి ఇటువంటి బాధ్యతని ప్రభు మనకు అనుగ్రహించండి కాబట్టి మనము వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించాలా తీర్పు దేవుడి పెద్ద ప్రారంభమైనట్టుగా ఏం జరుగుతుంది అందరూ వస్తారు ఆ వాక్యాన్ని ఈ రోజు మనం తిరిగి చూడబోతున్నాం గతంలో చూసి మనం అనేక పరిగాలి ఇరవై అధ్యాయం విశేషంగా చూడబోతున్నాం ఎందుకంటే ఇంట్లో బహు ఆశ్చర్యకరమైన వాక్యాలు ఉంటాయి నేను అనుకుంటా కేవీపీఎం గ్రూప్ లో కూడా ఏవి పరిచయం చేయబడలేదు ఈ వాక్యాన్ని ఈరోజు చూడబోయండి ఫస్ట్ టైమే కావచ్చు కాబట్టి ఒకవేళ ఎక్కడన్నా అటు రెఫరెన్సెస్ ఉండొచ్చు అక్కడిక్కడ కొంత చెప్పిండొచ్చు కానీ డిటెయిల్డ్ గా మట్టుకు ఎప్పుడు నేను చెప్పలే అది ఏంటంటే వెయ్యిల పరిపాలన మొదటి అంశం కాబట్టి క్లుప్తంగా వీటి ఉపోద్ఘాతాన్ని నేను చూపిస్తున్నాను ఇరవైవ అధ్యాయము ఇరవైవ అధ్యాయం మీరు దగ్గర మీరు చూడొచ్చు ప్రకటన కదము ఇరవైవ అధ్యాయము మొదటి మొదటి వచనం మొదలుకొని ఆరు వచనాలు మొదటి ఆరు వచనాలు వెయ్యేళ్ల పరిపాలన అన్న అంశం గురించి చెప్పబడింది అంటే ఈ లోకానికి తీర్పు తీర్చున్నాక అందరు హత సాక్షులు దేవుడు ఈ లోకానికి దిగి వస్తున్నాడు దిగి వచ్చినప్పుడు చేస్తున్నాడు మూడు అంశాలు మనం చేసినాము పంతొమ్మిదో అధ్యాయంలో మొదటిది ఆ యొక్క మర్మమయమైన వేష్య శిక్ష దాని తర్వాత పెళ్లి కుమార్తెతో వివాహము గొర్రె పెళ్లి కుమార్తెకు వివాహము వివాహం తర్వాత ఈ లోకస్తులని శిక్షించడం ఎవరి లోకస్తులు అంటే గొప్ప జన సమూహాన్ని సంహరించిన వాళ్ళు ఇది మధ్యలో నిన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థం కాదు కన్ఫ్యూజన్ ప్రకటన గంధం అంతా లేక బైబుల్ అంతా ఆది కాండండి ప్రకటన గంధం చేయాలి వరకు మరొక రాజ్యము నాలుగు భాగములుగా విభజింపబడిని చూపించిన ఎన్నో వాక్యాలు ఒకటిగా రెండుగా పాత నిబంధన పుస్తకాల నుంచి తీసినము హెహెచ్లు వెంట్రికల్ అనే అంశం గురించి తర్వాత కొత్త నిబంధనకు వస్తే ముఖ్య ముఖ్యంగా మొదటి పరిజులు వచ్చిన పత్రిక పదిహేనులు చూస్తూ ఉంటాం రకరకాల నాలుగు గుంపులు కూడా అవి కొంత డీటెయిల్ నేను చూపించదు కానీ కొంతపరమైన జీవితంలో మూడు గుంపులు నట్టు మొత్తాన్ని విడిచిపెట్టి బయటకు గుంపు ఒకటి అది కాబట్టి మొదటి గుంపు సర్పండ్లు రెండవ గుంపు తేళ్లు మూడవ గుంపు గొప్ప సమూహం ఇవి ఎప్పుడు మూడు కలిసే ఉంటాయి లోపల బయట ఉన్నది ఒకటే సంఘము అది లక్ష నలభద్ నాలుగు వేల మంది కాబట్టి ప్రడం అంతా ఈ మూడు గుంపుల గురించి ముఖ్యంగా ఈ నాలుగు గుంపుల గురించి మరి విశేషంగా మొదటి మూడు గుంపుల గురించి ఉంటాయి నాలుగవ గుంపు ముద్రించబడి దేవుడు తన చెంగున ముడి వేసుకోవడం వాక్యం చంగున ముడి వేసుకోవడం ఏది విడగల దాన్ని మీరు ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఇయర్స్ దాటిపోయింది ఏ హెచ్కెల్ అన్న అంశం గురించి ధ్యానిస్తే మీకు తెలుస్తుంది దేవుడు ఒక చిన్న గుంపుని తన చెంగున ముడివేసుకున్నాడని నేను చూపించిన వాక్యం కాబట్టి అంటే ఆయన చెంగున ముడివేసుకుంటే నేను ఎవరు ముట్టలేరు అంటే ఆయన కాపుదల అన్న విషయాన్ని అక్కడ చూపించాడు దేవుడు మనకి కాబట్టి ఈ ఇరవై అధ్యాయం వచ్చేటప్పటికీ శిక్షించినాక సైతాన్ని నేను అదే ఇరవై అధ్యాయం అంత తర్వాత అబద్ధ క్రీస్తు లేక అబద్ధ ప్రవక్త ఇంకా ఎన్నో గుంపులు మనం చూస్తూ ఉంటాం కదా అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త తర్వాత మృగము ఈ మూడు గుంపులు ఈ మూడు దుస్తుని యొక్క చిహ్నాలన్నటివి కాబట్టి ఈ మూడు ఒకటే కూడా నేను ఎన్ని మృగాలు చూస్తాం మనం బైబిల్ అంతట్లో అదేవిధంగా ముఖ్యంగా ప్రటన గ్రంథంలో ఎన్ని మృగాలను మనం చూసినాం పాత రికార్డింగ్స్ విన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటది లైవ్ గా ఉన్న వాళ్ళకి మరీ విషయం ఇంకా బాగా అర్థమైంటది ముఖముఖిగా కూర్చొని తినే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటంటే ఎన్ని రకాల మృగాలు చూసినా అన్ని ఒకటే వాటి వాటి ప్రతిబింబాలే అని నేను చూపించినప్పుడు వాటి రిఫ్లెక్షన్స్ అని చూపించిన ఎన్ని మృగాలను చూసినా అన్ని మృగాలు ఒకదాని నుంచే బయటకు వచ్చినాయని నేను చూపించిన మీకు కాబట్టి ఇక్కడ దుష్టుడు కూడా ఏం చేస్తున్నాడంటే మన ప్రభుత్వపు దేవుడు కాబట్టి తండ్రి కుమారుడు పరశురాత్మ సైతానుడు కూడా దానికి వ్యతిరేకంగా మూడుగా విపజెప్పబడ్డాడు ఇందాక ఏం చూపించినట్లు వాడు ఆకాశంలో ఒక డ్రాగన్ లాగా ఘట సర్పంలాగా ఎదుర్తున్నాడు భూమి మీద సర్పము మూసక సర్పము కుయుక్తి కలిగిన సర్పంలాగా వాడు విజృంభిస్తున్నాడు వాడు గర్జించే సింహము వలె అని గుర్తించబడతాడు కానీ వాడు సింహం కాదు బహు జాగ్రత్తగా విధండి వాడు గర్జించి సింహము వలె అని రాయబడింది వాక్యం కానీ వాడు సింహం కానే కాదు అంటే మన ప్రభుకి కాపీ అన్నట్టు వాడు కాపి అదే రీతిగా వాడు సముద్రంలోని మకరంలాగా ఒక రెవాయతని అదొక జీవి అదొక మృగం అని ఒక క్రూరంగా కనిపించే మృగం అట్లా వాడు కూడా త్రిత్వము పోల్చుకొని ఉన్నాడు త్రిత్వంలో పోలి ఉన్నాడు అంటే వాడు కూడా ఒక్కడైనా కానీ మూడుగా కనిపిస్తున్నాడు మనకి ఈ ప్రపంచం ఈ సృష్టి అంతా మూడు మూడు మూడు లాగా కనిపిస్తూ ఉంటారు కదా మనకి మనిషి కూడా మనం చూసిన మొదటి కృష్ణ పత్రిక ఐదో ఉద్యాయము ఇరవై మూడో మనిషి కూడా మూడు బాగాలే కదా శరీరము ఆత్మ ప్రాణం మూడు బాగాలే కాబట్టి ఈ శరీరం ఎట్లా కృషి చెతుంది ప్రాణము ఎవరిచ్చిపోతుంది ఈ ఆత్మతోనే వచ్చింది ప్రాబ్లం అది నరకం పోతుందా పర్లో కాని పోతుందా అందుకు రక్షణ అనుభవం బహు ప్రాముఖ్యమైంది సంపూర్ణంగా విమోచించబడ్డ వారి నీ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అన్ని సమస్యలను కలుపుతావు లేకపోతే నీ ఆత్మ అంటది నీ ఆత్మ నీ ప్రాణం ఏమంటాయి శరీరం పోషించిపోతుంటే దీర్ఘ నేను ఎట్లా ఉండగలం నీ శరీరంలో ఈ శర్రము దాని ఆయుష్ తగ్గించుకుంటుంది దాన్ని సరిగా పోషించకుండా దాని పనికిరాని వాటి పోషించి విచ్చనివిడిగా జీవించి ఈ లోకాతీతంగా ఏమి తిందుమా ఏమి త్రాగుమా అన్న జీవితంలో జీవించిన ఈ శరాలని కృషిపోతుంటే మేము ఎట్లా ఉండగలం అని ఆ తగ్గిన రెండు గుంపు రెండు భాగాలు వేది స్వేదనలో ఉన్నాయి ప్రాణం కూడా నీ రక్తం పాయిజన్ అయిపోయింది నేను ఉండగలనంటుంది ఎందుకు పాయిజన్ చేసుకున్నావు అవసరానికి మించి శర్రాన్ని పోషించుకుంటే ప్రాణం నేనే అలసిపోతున్నాను నీ శరం నేను నడిపించలేక నువ్వు ఓవర్ వెయిట్ అయిపోతున్నావు లేక అండర్ వెయిట్ అయిపోతున్నావు నేను ఎట అని ప్రాణం అంటాడు ఫస్ట్ ఆత్మ ఎందుకు అనుగ్రహించబడి మనకి మూడవ భాగం రెండవ భాగం మన శరంలో ఆత్మ ఎందుకు అనుగ్రహించబడింది నిన్ను హెచ్చరించడానికి కొరకు దేవుడు అందుకే మన హృదయ మీద ముందుగానే ధర్మశాస్త్రం రాసిపెట్టిన ఉంటాడు అనిల్ కూడా చూడండి అనిల్ ఎందుకు జాగ్రత్తగా జీవిస్తారు వాళ్ళకి బైబిల్ వాక్యాలు తెలియవు కదా అయినా కానీ ఎందుకు జాగ్రత్తగా జీవిస్తారు వారి హృదయాల మీద దేవుడు ఎప్పుడో రాసి పెట్టింది ఆత్మ అన్నిటికీ అర్థం చేసుకుని ప్రయత్నిస్తూ ఉంటుంది అందుకే నాలుగవది నాలుగవ భాగం గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూ కదా నాలుగవది అంటే మొదటి మూడు చాలా శ్రమల పోతా ఉంటాయి కానీ నాలుగవది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మొదటి మూడు తన ఆదినానికి వెళ్ళిపోతాయినట్టు అంటే పశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నాలుగవ కంపార్ట్మెంట్ అది నీ బాడీలో నాలుగవ భాగం అందుకు పశుధాత్మ అభిషేకం చాలా అవసరం నీ శరీరాన్ని నువ్వు అదుపులోకి పెట్టుకోలేని స్థితిలో ఉన్నది నీ ఆత్మని అదుపులో పెట్టుకోలేకపోతున్నావు సమాధాన పడిపోతున్నావు ఆత్మ అంటది లేచి ప్రార్థన చేయండి ఇంకొకసే పండుకుంటా అంటే బైబుల్ చదవండి న్యూస్ పేపర్ చదువుతాం మొబైల్ ఫోన్లు చదువుకుంటాం లేదు సమర్థం చేయడం కాబట్టి ఆత్మ ఎప్పుడు హెచ్చరిస్తూ ని కదా నీ సొంత ఆత్మ కానీ దానిని తిరస్కరించి నీ శరీర కోరికలని నీ జీవ జీవపు దంబాన్ని ఆశిస్తా ఉన్నావు కాబట్టి వీటన్నింటిని నువ్వు పరిశుధాత్మానికి సమర్పించుకుంటే వీళ్ళైతే పరిశుద్ధాత్ముడు నాలుగో కంపార్ట్మెంట్ నీ బాడీలో లేకపోతే వేరే వేరే భాగం వస్తాయి అవి దుష్టాత్మలచి కూర్చుంటాయి అప్పుడు నీ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది మొదకెడతా ఉంటుంది నేను వీరికి మార్గం చూపించలేకపోతున్నాను మీ శరీరానికి వీడి ప్రాణానికి నేను మార్గం చెప్పలేకపోతున్నా చెప్పి చెప్పి విసుగు చెందుతున్నాను ఆత్మ కాబట్టి రక్షింపబడ్డ వారికి తప్ప ఎవరికి బ్యా తె దేవుని ఆత్మ అభిషేకం ఉంటేనే కానీ నీ మూడు కంపార్ట్మెంట్స్ రక్షణ అనుభవంలోనికి కొనసాగవు కొంతకాలంకి ఏమైపోతుందంటే నీ ఆత్మ విసుగు చెంది బయటికి వెళ్ళిపోయిన దానికి ఇంకా నీ శరణము కృషించిపోతూ ఉంటుంది నీ ప్రాణాలను కృషించిపోతూ ఉంటుంది ఆత్మ విడిచిపెట్టడానికి వీలదు ఎందుకంటే దేవుని ఆజ్ఞ అది దేవుని ఆజ్ఞయించిన ఆత్మకి ఏంటంటే నాకు ఇష్టం లేదు ప్రభుత్వం ఈ శరణ ఉండడానికి అంటే లేదు నువ్వు ఉండాల్సిందే అది బాధ్యత నీకు బాధ్యత కాలం ముగించేంత వరకు టైం వచ్చేంత వరకు నువ్వు ఈ శరంలో ఉండాల్సిందే కానీ ఆత్మ ఏముంటుందని ఇవ్వలేకపోతుంది నీ శరీరంతో వీళ్ళు చేసే పనులే కాబట్టి మనం అందుకే సేవా పరిచయంలో ఎందుకు పరిశుధాత్మ గురించి ఎక్కువ ప్రకటిస్తా ఉంటామంటే ఇప్పుడు నీకు అర్థమవుతుందా నీ అంతటి నువ్వు ఏం చెయ్యలేవు నీ ఆత్మ సిద్ధమే కానీ నీ శరీరం సిద్ధం లేదు నీ ఆత్మ ప్రతిసారి నేను ఆశపడుతుంది కానీ నీ శరం అడ్డగిస్తుంది నీ శరీరమే నీ శత్రువన్ అని ఒకసారి వాక్యం చూపించాను The world, the flesh and the devil are the enemies of God. That is, that the heart will burn the God's So、what the actions of God collect if it comes to God's Holy Krishna benchmarked in order to make our principles । These 3 are the same, making the concept of God's and making them Moves. And of the goes on and makes you impossible. Imagine the Se有 eso. నీ మనసులో ఎక్కడ వచ్చిన చోటు నిర్లక్ష్యమైన చోటు దాన్ని బంధించాల నువ్వు నిర్లక్ష్యత అనే ఆకుమంది తరిమి వేసేలా నువ్వు లేకపోతే నువ్వు ఆయన కొడుకు జీవించలేవు కాబట్టి ఇరవైవ అధ్యాయంలోని భాగాలను మనం చూస్తున్నాము మొదటి ఆరు వచనాలు మొదటి ఆరు వచనాలు వెయ్యేళ్ల పరిపాలనకు సంబంధించిన గోదా ఇది చాలా కాంట్రవర్సీ గోదా ప్రపంచాత్మకంగా చాలా మటుకు కామెంటరీస్ లో కూడా వీటి గురించి ఎక్కువ విశదీకరించాలి ఎందుకంటే ఎవరు కూడా చెప్పలేక చెప్తున్నారు ఈ వెంజానే పాయమా కానీ నేను చూపిస్తాను మీకు రోజు సంఘాలు ఎట్లా దుఃఖచేపబడ్డాయి ఎందుకంటే బగులోని అన్నాం కదా బగులోనంటే అన్ని గలిబిలి బులోను రెండు గుంపులు ఉంటాయి ఎవరు చెప్పారు పారసిపులు మాదయ్యం ఒక గుంపు నెక్స్ట్ గురూప్ నెక్స్ట్ టైం లో మాదిలు కల్దియులు మొత్తం మూడు గుంపులు అవి పారసిపులు మాదియులు కల్దియులు మూడు గుంపులు అందుకు అల్లచడి అందుకు అయోమయం గందరగోళం ఈ మూడు గుంపులు కలిస్తే గందరగోళం అన్నట్టు కాబట్టి ఈరోజు గందరగోళం ఎందుకు ఉంటాయంటే అటువంటి గుంపులు మనకు కనిపిస్తూ అయితే ఈ మూడు గుంపులు ఈ వెయ్యండ్ల పరిపాలన అనే మొదటి ఆరు అంశంలలో ఉన్న వాక్యాన్ని వాళ్ళకి ఇష్టం ఉన్నట్లు వాడుకున్నాను నేను మీకు ఈ ప్రశ్న ఇస్తాను మీరు ఏ గుంపులరా గుర్తు తెలుసుకోగలరా గతంలో కూడా మన యూట్యూబ్ రికార్డింగ్స్ ఉంటాయి గెత్తబడే సంఘానికి సంబంధించిన బోధలు ర్యాప్చర్ అంటే ఇంగ్లీష్ లో ర్యాప్చర్ సంబంధించిన రికార్డింగ్స్ నేను చూపించిన అందులో కొన్ని బొమ్మలతో పాటు కూడా చూపించిన పిక్చర్స్ తో పాటు వీడియో మూడు రకాల ర్యాక్చర్స్ గురించి థియాలజీ క్లాసెస్ ల చెప్తుంటే నేను ఒకరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేర్చుకున్నాను మాస్టర్ ఆఫ్ డివినిటీ అనే ఒక కోర్స్ చేశాను నాలుగు సంవత్సరాల కోర్స్ అవి పీజీ ప్రోగ్రామ్ నాకు మూడు పీజీ డిగ్రీలు ఉన్నాయి ఒక చనిపోయిన బ్రదర్ నేను అన్నచ్చు ఆశ కలిగిన వాడి నేర్చుకోవాలన్న తప్పనగలిగిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన దాని తర్వాత మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన దాని తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే సంఘ సేవ ఎట్లా చేయాలా అంటే ఈ లోకమైన సేవ తర్వాత మాస్టర్ ఆఫ్ డివినిటీ అంటే దైవికమైన సేవ చేయాలా దాని తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ లోకంలో బిజినెస్ ఎట్లా చేయాలని అట్లా ఈ మూడు కోర్సెస్ నేను చేసిన పీజీ ట్రిపుల్ పీసీ ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ పీ పీజీ అని నేను పరిచయం చేసుకుంటే వచ్చాను స్టేజ్ వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని పరిచయం చేసుకుని ఫస్ట్ పిహెచ్డీ ఉస్మానా యూనివర్సిటీ ఇన్ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ అని చెప్పుకుంటా నేను ఎందుకు బ్రదర్ అంటే ప్రోత్సహించడం కొరకే చెప్తాను ఏ యోగ్యత లేని వాడిని అవన్నీ సంపాదించుకున్నాను అంటే నా సొంత శక్తితోనే కాదు కేవలం ప్రభువల్గా కలిగింది అని ఎందుకు నన్ను అటువంటి కోర్సెస్ నడిపించండు అంటే ఈరోజు యువనస్థానం ప్రోత్సహించడం కొరకు ఉన్నకాడికి డిగ్రీ తనే సెటిల్ అయిపోతా లేదంటే టెన్త్ కే క్లోజ్ అయిపోతుంది నీళ్ళ లేదంటే ఇంటర్మీడియట్ కష్టపడి వస్తావు నువ్వు డిగ్రీతో సరిపెచ్చుకుంటే నువ్వు ఎక్కువ సంపాదించుకోలేవు నీ కుటుంబాల్లో సరిగా పోషించుకోలేదు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కదా పిల్లలకి ఆహారం పెట్టలేని స్థితిలో నువ్వు ఎందుకు అంటే నువ్వు సరిగ్గా చదువుకోలేదు అవకాశం ఇవ్వదు కదా దేవుడికి చదువుకోక మనమంతా స్పాయం చేసుకుంటున్నా మన కెరియర్స్ ని అందుకు ఆర్థికంగా మీరు ముందుకు పోలేని స్థితిని ఎక్కడ బొమ్మలు ఎక్కడైనట్లు అప్పుల పాలన జీవిస్తున్నాం మనం అట్లా ఉండద్దు కదా ఎందుకంటే అప్పు చేయేవాడు అప్పించే వానికి బానిస వాక్యం ఎంతకాలం బానిస తోటి జీవితం జీవిస్తాం మనం వాళ్ళకి బయటికి రావాలంటే మీరు కష్టపడాలా కష్టించి ఫలించే అభివృద్ధి పొందడం కాబట్టి మనం అట్లా కష్టించడం నేర్చుకోవాలా కష్టపడి సంపాదించుకునే దాన్ని కాపాడుకోవాలి కూడా ఎగరేయద్దు గలీలకి ఈరోజు క్రైస్తవ జీవితంలో జీస్తున్న డబ్బంతా ఎగిరేస్తారు గాలిని అంటే అన్ని అనవసరంగా ఖర్చు పెట్టేస్తా ఉంటారు సరే ఇరవయ అధ్యాయము మొదటి ఆరు వర్షాలలో వెయ్యేండ్ల పరిపాలనకు సంబంధించిన విషయాలు అందిస్తున్నాము వెయ్యిండ్లు ఏది వెయ్యి నేను చూపిస్తాను తర్వాత ఏడవ వచనం నుంచి మొదలుకొని పదివచనాన్ని ఏడవ వచనం మొదలుకొని పది వర్షాలలో సాధనని ఓడించడం దేవుడు సాధనని ఎట్లా ఓడించాడు అనే విషయాన్ని అక్కడ రాయబడింది కాబట్టి బాగా అర్థం చేసుకోండి ముందు ఆయన ఏ రీతిగా ఉన్నాడు ఆయన సార్వభౌమత్వము ఆయన దైవిక దైవత్వాన్ని మనకు చూపిస్తాడు మొదటి అధ్యాయాలర్థం రెండవ అధ్యాయానికి వచ్చినప్పటికీ సంఘం ఎట్లా ఉంది మొదట దాని తర్వాత మూడవ అధ్యాయంకి వచ్చినప్పటికి సంఘం ఎట్లా చెడిపోయిందని చూపిస్తుంది దాని తర్వాత మీరు చెందకపోతే మీకు శిక్ష తప్పదు అంటున్నాడు ఆ శిక్ష ఎట్లా ఉండబోతుందని చూపించాడు దాని తర్వాత శిక్ష ఆరంభం అయ్యే టైంకి మరో అధ్యాయంలో ఒక చిన్న గుంపుని తన చెంగిన ముడి వేసుకుని సిల్ చేసుకుని కాపాడుకుంటున్నాడు సీల్ బయట ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరికీ శిక్ష తప్పదు జన సమూహం అందరూ ఆ యొక్క నుంచి వచ్చే ప్రవాహ జలానికి కొట్టుకొని పోయినట్టు వాళ్ళకి ఇస్తా ఉన్నాం వాళ్ళందరూ తర్వాత ఆ ముంగము ఈ గురించి ఎదురు చూస్తుంది లక్ష అనే గుంపు అది ఇషకలంకంగా పరిశుద్ధంగా మచ్చ ముడతలేని స్త్రీ అనంటే కన్యక ఆయన మీరు కొట్టలేని స్థితిలో ఉండేవాడు కానీ ఆయన అంటే వాడికి కోపం బాగా అర్థం మీరు లక్షా మంది గుంపులో ఈ లోకం అంతటి ద్వేషిస్తుంది నిన్ను మెచ్చుకున్నదంటే వాళ్ళేదో మోసమున్నట్టే కాబట్టి నన్ను ఎవడ మెచ్చుకోండి నాకు తెలుసు ఎవడన్నా మెచ్చుకున్నాడు నేను ఆశించాను ఎందుకంటే నేను ఎన్నుకున్న మార్గం ఇది ఇది ఇరుపు మార్గము బహు ఇరుపు మార్గం సిక్కింది మనం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ ఎక్కినట్లే ఉంటుంది ఫుడ్ పాత్ నుంచి అది ఫుడ్ బోర్డింగ్ నుంచి లోపల పోయి ఎంత మార్గం లాగా ఉంటుంది అన్న ఇప్పుడు మెట్రో ట్రైన్ ఎత్తి ఉన్నట్టునే ఉంది ఇరుపు మార్గం లాగానే ఉంది అంత రష్ ఉంది ఇంకా రైల్వే స్టేషన్స్ పోతే మరి అన్యాయం ఉంటుంది అన్ని ఇరుపు మార్గాలే ప్రకృతి సహజని ఇరుపులుగా మనుషులు కష్టపడుతున్నారు కానీ ఆత్మీయ జీవితంలో నేను కాబట్టి నువ్వు సుఖానుభవాన్ని ఆశ్రయించాలనుకుంటే మటుకు నీకు తక్కువ చూసేవాళ్ళు ఇంకొక జనం అందరూ ఎందుకు చెలకు పోతున్నారు ఏషావులాగా కాబట్టి లక్షలాబం ఎందుకు ఆయన చెందిన మనివే మారిండ్రు మరి యాపకు లాగా ప్రయాసపడుతున్నారు కాబట్టి పెరుగులాడుతున్నారు కాబట్టి లోకస్తడుతున్నారు మామ దగ్గర మనుషులతోని శత్రువులతోని పెళ్ళాడుతున్నారు ఆత్మీయ జీవితంలో పెరుగులాడుతున్నారు దేవుడితోనే పెరుగులాడిన వాడు అంటేనే కదా ఇస్రాయిల్ అర్థం కాబట్టి సాయంత్రాన్ని ఒడిగించినాకనే మనం చూస్తున్నాము పదకొండవ వచనం నుంచి పదకొండవ వచనం మొదలుకొని చివరి వరకు అంటే పదిహేనవ వచనం వరకు పదకొండు మొదలుకొని పదిహేనవ వచనం వరకు క్రొత్త ఆకర్షం క్రొత్త భూమి అనే అంశం గురించి మనం చూడబోతున్నాం ఇది కూడా కొంచెం కష్టమే అర్థం చేసుకోవడం కాబట్టి మొదటిదిగా వెయ్యేండ్ల పరిపాలన లేక వెయ్యి అన్న అంశం గురించి మనం ధ్యానించబోతున్నాం ఈ వెయ్యేండ్లు ఎప్పుడు ఆరంభమైనది లేక ఆరంభమైందా లేదా ఆరంభం కాబోతుందా లేదా అన్న విషయాల గురించి మనము చూస్తా ఉంటాము కాబట్టి ఇప్పుడు మొదటిదిగా మొదటి అధ్యాయం మొదటి వర్షం నుంచి మనం ఇప్పుడు జరగదు చూడండి ప్రకం గంధము ఇరవై అధ్యాయము మొదటి వర్షం మరియు పెద్ద సంఖ్యన చేత పట్టుకొని అగాధము యొక్క తాలకు చెగి ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట కాబట్టి అనేక పర్యాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి ప్రతి చిహ్నాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించి ఎవరికి సంబంధించింది దేనికి సంబంధించింది అని ప్రశ్నించుకోవాలి ప్రభును అడగానే ఈ దేవుడుత ఎవరు ఒక దేవడ్రత అన్నాడు ఎవరైనా ఈయనకి అగాధం తాళపు చెవి అంటే నరకానికి నరకాపు యొక్క తాళపు చెవి ఆ ఎందుకు తాళపు చెవి ఎందుకు అంటే తాళమేస్తే దాన్ని బంధించినట్లే కదా సీల్ చేసినట్లే కదా కాబట్టి ఒక దేవద్రత అగాధం యొక్క చెవి పట్టుకొని పర్లోకబడి దిగివచ్చిన చూచి బాగా అర్థం చేసుకోండి వచ్చి ఎక్కడున్నాడు ముఖ్యంగా పెద్ద సంఖ్యలు ఎందుకు ఆలపించేవి ఎందుకు రెండు ఆప్షన్లు రెండు చిహ్నాలు మూడవదిగా ఈ దేవుడితో ఎవరు ఎవరన్నా ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు చెప్పడానికి తర్వాత అతను దిగి వచ్చట బాగా అర్థం దిగి వచ్చట చూచితే అంటే పెద్ద సంఖ్యలు ఘట సర్పాన్ని బంధించాలంటే పెద్ద సంఖ్యలు అవసరమా తర్వాత అగాధంలో పడేయన్న సర్పాన్ని ఈ ఘట సర్పాన్ని ఎందుకంటే ఈ ఘట ఆకాశంలో ఎగురుతుందని మీకు తెలుసు చూపించే ఇంకా నెంక్రెక్కలు ఉంటాయి ఈ ఘట ఆకాశంలో ఎగురుతూ వాడి ప్రతిబింబమే భూమి మీద ప్రీతిగల సర్పంలాగా ఉంది వాడి ప్రతిబింబమే సముద్రంలో ఒక మకరం ఉన్నది ఇవన్నీ ఒకటే త్రిత్వం సైతన్లో కూడా త్రిత్వం ఉందని నేను చూపించిన మీకు ఎన్నిసార్లు పైగా ఇతర మతములలో కూడా నేను త్రిత్వం అని చూపించిన మీకు అంటే సైతనుడు ఎంతగా మోసగించి ఒక ఏమంటాను దాన్ని కౌంటర్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ఒక కాపీ డూప్లికేట్ కరెక్ట్ అధిపదం డూప్లికేట్ గా చేసుకునే వాడు ఎందుకంటే వాడు ఒరిజినల్ కాదు కాబట్టి నరీన్ కుమార పరిశురాత్మ ఒరిజినల్ ట్రినిటీ దాని డూప్లికేట్ అన్నింటినే డూప్లికేట్ త్రిత్వమే ఇవి మూడు అన్నట్టు ఘట సర్పము కురింతి గల సర్పము భూమి మీద కుదింపి సర్పము సముద్రంలోని మకరము ఇది డూప్లికేట్ త్రిత్వం అట్లా ప్రతి దాంట్లో ఈ రీతిగా తయారు చేసుకున్నానట్టు చేసుకొని ప్రజలని మోసగిస్తామని వాటి పనే మోసగించడం మొదటి ఫస్ట్ మోసగము పరలోకంలో జరిగింది దూతలను మోసగించి మూడవ వంతు దూతల క్రింద పడవేలాగన పడిపోలాగనా వాళ్ళని మోసగించాడు దాని తర్వాత మీరు ఆదమ్మావులను మోసగేసేటట్టు మనం చూస్తాం ఆ రోజు నుంచి రోజు వరకు వాడు మనుషుని మోసంతోనే చంపుతా ఉన్నాడు వాడు కాబట్టి ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోలేడు అన్నాడు ఎట్లా చూసుకోవాలి చెప్పండి ఇప్పుడు మీరు చూసుకుంటారు మరి మీరు వాక్యం కరెక్టా కాదని ఎవరు చెప్తున్నారు మీరు మీరు చూడగలరు గ్రహించగలరు లేదంటే ఎవరన్నా వీటన్నింటినీ విశదీకరణ చూపించగల మరి ఎవరన్నా దాంట్లో మీకు కష్టం కదా ఎందుకంటే సత్తాలు నొప్పి బ్రదర్ మంచి తిని నేను పండుకుంటే ఉత్తగా నేను ప్రార్థన చేసుకుంటే వర్షం చేసుకుంటే ఎవరికి హాని చేయరు ఎవరికి కష్టం చేయాలంటే నువ్వు పసిపిల్లవాడివి నువ్వు పసిపిల్ల దానివి ఇదేమో యుద్ధం ఇది క్రైస్తవ జీవితము క్రైస్తవ విశ్వాసము ఒక యుద్ధము పెద్ద పోరాటము పసిపిల్లలు యుద్ధానికి పనికిరారు మరి యుద్ధంలో గెలవకపోతే నీకు కిరటం ఇవ్వడు దేవుడు నీకు సింహాసనాలు ఇవ్వడు నువ్వు ఆకాశంలో సింహాసనం వేసుకుంటావా నీకు ఇస్తాడు లేక భూమి మీద భూమి మీద సామ్రాజ్యం సింహాసనం ఇస్తాడా తీసుకుంటావా లేక సముద్రం మీద సముద్ర జలముల మీద నీకు సింహాసనం పొందుకుంటావా లేక ఇంకా రకరకాల ఆత్మీయ ప్రపంచంలో ఉన్నాయి సామ్రాజ్యాలు ఉన్నాయి కండ్లకు కనిపించనివి ఎక్కడెక్కడ ఆధిక్యత పొందుకుంటావా అధికారం పొందుకుంటావా యుద్ధం చేయకుండా మటుకు ఎవ్వరు నిన్ను మెచ్చుకోడు యుద్ధంలో గెలిచి రావకపోతే నీకు ఎవ్వరు కూడా ఏమంటాము రివార్డ్ ఇవ్వరు బహుమానం ఇవ్వరు కాబట్టి ఆయన బహుమానం అయిన చేతిలో ఉంది ఆయన పట్టుకొని రెడీగా ఉండడు మనకి బహుమానం ఇవ్వడానికి నువ్వు ప్యాస్ పడకుంటే ఇద్దరు కూర్చొని పాటలు పాడుకుంటే కూర్చుంటే సరిపోతుందా చిన్నపిల్లడి లే కదా చిన్నపిల్లలే కదా వాళ్ళు తాగేసి ఇదా కానీ మనం అట్లా ఉండద్దు కష్టపడి పోవాలా ఎంత దూరమైనా పోవాలా ఆయన ఒక్క మనిషి కొరకు గెలసని దేశానికి పోయిందా స్త్రీ కొరకు సమరపట్టడానికి పోయిందా లేదా కొరకు ఆయన రాత్రి ఎగ్గు చూస్తుండదా ఒక నతానీయుల్ని గుర్తించిండా లేదా అంతే ఏష్టవీవి ఏ సేవ పరిచయం ఎట్లుంది కొరకు మనం ఎంత దూరం పోతూ అది మనం నేర్చుకున్నాం ప్రభు నుంచి లాజ కరిపరకు వాపసు వచ్చాడు కదా చనిపోయినసి ఆత్మలో ఆయన గ్రహించిండు లాజా చనిపోయిన ఈ అనుభవం మీకు రావాలా మనకు ఎవరన్నా చనిపోబోతున్నారంటే నీకు ఆత్మలో ఆ కలవరం స్టార్ట్ అవుతుంది వన్ డే బిఫోర్ నీకు తెలిసిపోతా ఉంటుంది నువ్వు నిద్రపోలేవు రాత్రి ఉలికి పనులు అంటే దేవుడిని హెచ్చరిస్తుంది వాళ్ళ గురించి ప్రార్థించి వాళ్ళ ఆత్మ నశించుకోకుండా వారి ఆత్మ దుష్టుడు లాక్కోకుండా మీరు కష్టపడాలి ఎందుకంటే మోస్ట్ చేసి గురించి లూసిఫరు పోరాడండి కదా చేస్తాయి సరే ఇప్పుడు ఒక క్లూజ్ చేసిన మీకు నేను మొదటి వచనంలో మరి పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అగాధం యొక్క తాళకు చెవి ఒక దేవులతో పర్లోకం ఉండి చూచి తిని ఇప్పుడు ఈ దేవుడుతవరు గ్రహించుకోండి అంటే సాధనని బంధించి వాడిని ఆ యొక్క అగాధంలో ఎవరు సృష్టిలో మొట్టమొదటిసారి లోసివర్ని పడగొట్టిన వాడు మికాయలు పర్లు కబు తర్వాత మోసే శరణం కొరకు కలుగులాడుతుంటే అక్కడికి మికాయలు చేసుకుని చూసిన వాక్యం కానీ అక్కడ మటుకు మికాయలకి కూడా అవకాశం లేకపోయాయి అప్పుడు దేవుడు సరాసరి మోసే శరణానికి తీసుకుపోయి ఒక ఎవరికి తెలియని ప్రాంతంలో నాటేసిన నేను ఆ యొక్క యూదుల పుస్తకాలలో చదివినాను ఇంకటి అది బైబిల్ లేదు ఎందుకు ఆయన ఎవరు ఈవెన్ మిక్కలుగా చెప్పడానికి వస్తాడు మోషని యూదుల పుస్తకాల ప్రకారంగా అది మీరు నమ్మాలి తీసుకోవాలని నేను చెప్తున్నాను వాళ్ళకి కాదు నేను చదివే వారి పుస్తకంలో రాయబడేది బైబుల్లో మాట అది లేదు ఇంకటి బైబుల్ అనేది రాయలేదు కాబట్టి అయితే ఎంతోమంది మోషేని చంపడానికి ప్రయత్నించిన మోస దగ్గరికి పోలేకపోతున్నాడు ఎందుకు అంటే మోషే ఆ యొక్క సీనాయ పర్వతం మీద నుంచి కలిదికి దిగి వచ్చేదాకా ఆయన ముఖము సూనిని వల్లే ప్రకాశించుకున్నాం మనం అంటే ఆయన బహు పవర్ఫుల్ గా ఆయన తయారైన అక్కడ నలభై దినాలు ప్రార్థన చేసిండు ఆయన దాని తర్వాత మళ్ళా నలభై దినాల ప్రార్థన చేసేడు అంటే మొత్తం ఎనభై దినాల ఉపాస ప్రార్థన దినాలు రాత్రులు ఉపాస ప్రారంభం చేసినాక పది ఆగ్ఞలు తీసుకొని వచ్చిండి ఆయన ఎనభై దినాలు ఎనభై రాత్రులు ఉపాసం ఉండి ఆయన దేవుని మహిమలోనే కడుగుపెట్టిండు అందుకు ఆయన మొహం చూడలేకపోయింది శివగాని కింద మనుషులు కానీ అటువంటి శరణాన్ని మృత్యువు కూడా తాకలేకపోయింది చంపలేకపోయిందని నేను ఆ జ్యూవిషి పుస్తకాలలో చదివిన వాళ్ళ బెంగళూరునియన్ తాగుబడిన బుక్ ఉంటుంది వాళ్ళ జీవ గ్రంథం మత గ్రంథం అందులో అక్కడ రాయబడంలో మేము చూస్తా ఉన్నా మిఠాయిలు కూడా చేయలేక చంపలేకపోయాడు ఎవ్వరు ఆయనని చంపడానికి రాలేకపోతుంటే మన దేవుడు మోసైన ఈ కాలం ముగించాలా యాశోకాలం ఆరంభం కావాలంటే ఎట్లా ముగించాలా దేవుడే సరాసరి వచ్చి అతన్ని తీసుకొని అని వాళ్ళ పుస్తకాలు రాసేడు ఆయన వాళ్ళ శవాన్ని కలిపే కూడా ఎక్కడనో ఈ రోజు వరకు కూడా ఎవరు తెలియదు వాక్యం అది మట్టి ఉంది బైబిల్లో కాబట్టి దాని తర్వాత ధాన్యలు గంకర మనం చూసినాము ధాన్యాలు ప్రార్థించి ఆరంభించిన ఇరవై ఒకవ ఇరవై ఒకటవ దినం అండ్ ఉపాస ప్రార్థన ముగించిండు ఇరవై దినం అందుకే చాలా మంది డే ఫాస్టింగ్ అని ఫార్టీ డేస్ ఫాస్టింగ్ అని స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మార్చి ఐదవ తారీఖు స్టార్ట్ అవుతుంది నలభై దినాల ఉపాస ప్రార్థనలు మార్చి ఐదవ తారీఖు నుంచి పోతే మళ్ళా అది ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు పోతుంది ఎయిటీన్త్ ఎయిటీన్త్ గుడ్ ఫ్రైడే పడుతుంది బహుశా ఏప్రిల్ థర్టీన్త్ ఈస్టర్ పడుతుంది కాబట్టి సరే బహుత్వరంగా వచ్చేస్తున్నాయి పండగలన్నీ మంచి అవకాశాలు కదా సువార్త ప్రయాణించడానికి ఇవన్నీ విషయాలు కాబట్టి ఇక్కడ మికాలు దూత అక్కడ ధాన్యాలు విసాయంగా వస్తున్నాడు ధాన్యాల దగ్గరికి గాబ్రే దూత బాధ్యుడు దాన్ని మాట్లాడతాడు నేను ను ఉపాస ప్రార్థన ఆరంభించిన దినే మొదటి దినం నే నేను బయలుదేరినా కానీ నాకు ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ పట్టింది రావడానికి చెప్పండి వరలోక నుంచి భూమి మీదకి రావాలంటే ట్వంటీ వన్ డేస్ ఆకాశ సమూహములు అతన్ని అడ్డగించని ఘట అతన్ని అడ్డగించని అపవాది అతన్ని అడ్డగించని అప్పుడు మికాంతేత వచ్చి సహాయపడిన ట్వంటీ వన్ డేస్ కి అంటే మికాన్ దేవుత కూడా రావాలంటే కుట్రాత్తులు రావటం ఆకాశ సమూహంలో యుద్ధాలు ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి మీ వృద్ధైనా కనిపిస్తాయి ఎంత భయంకరమైన యుద్ధం అది అటువంటి ఆత్మీయతలు గిట్వబడితే ఎంత బాగుంటుందని నేను ప్రార్థిస్తాను దేవుడికి ఇవన్నీ మీరు చూడాలి ఏ హాజీ లాంటి దేవుని సైన్యాన్ని దేవతలు గడ్గాలు పట్టుకొని వచ్చాడు శత్రువుల మీదకి ఆ సైన్యాన్ని చూసి ఆ గెహాజీ భయపడిపోయాడు అంతా చూసిన వారు కూడా ఎందుకు తప్పు చేసే విషయాన్ని అర్థం చేసుకుంటారు ప్రయత్నిస్తారు ప్రోగ్వా అటువంటి ఆత్మీయమైన నేతలు కలిగిన గెహాజీ పర్లకొప్ప సైన్యం దిగొచ్చి శత్రుని ఓడిగించడానికి సిద్ధంగా ఉంటే అటువంటి చూసి కూడా ఎందుకు శరీర వ్యామోహానికి బాధిసైపోయాడు ఇదే కదా మతప్రావితం గతంలో గరిగిన దర్శనాలు కలలు అన్ని మర్చిపోతారు గతంలో చెప్పిన సాక్ష్యాలు మర్చిపోతారు గతంలో దేవుడు చేసిన అద్భుతాలు అన్ని మర్చిపోతారు ఎప్పటికీ యథావిధిగా ఉంటుంది నేను ఒక సీక్రెట్ చెప్తా ఆయన చేసిన రూపకాలంలో దేని మరవకు అన్న వాక్యాన్ని ఎందుకు మర్చిపోతారంటే మతి జీవి మనిషి నువ్వు మర్చిపోకుండా అంటే నోట్బుక్ రాసుకోవాలా చిన్న చిన్న కార్డ్స్ మీద రాసుకోవాలి జైబ్లో పెట్టుకోవాలా ప్రతిరోజు ఆ కార్డ్స్ చూస్తూ ఉండాలి అది అట్లా ఏం రాసుకున్నా వాటి అది ఆ రోజు నాకు ఇటువంటి శ్రమ ఉంటే అది నుంచి తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నేను అంటే చేసుకుంటా అంట ననికే అప్పుడప్పుడు వాక్యం చెప్తే సాక్షాల చెప్పేసి అంటే నైన్ జ్ఞాపం చేసుకుంటా ఉంటాయి మర్చిపోకుండా ఉండాలి మనం మనిషి గట్ట తయారీ దేవుడు మర్చిపోలేదు కాబట్టి దాని దాని అయితే మాట్లాడుతున్నాడు నేను నువ్వు ప్రాణం ఆరంభించిన దినమే ఆ బయలుదేరినా ట్వంటీ వన్ డేస్ కొట్టింది ఇదే ప్రాణానికి ఎందుకంటే అపవాది నన్ను ఇంకొక దురాత్మ నన్ను అంటే ప్రతి దేశానికి ఒక ప్రధాని దురాత్మ ఉన్నది అట్లా వీళ్ళందరూ నన్ను ప్రయత్నిస్తారు ముఖ్యంగా బబులో యొక్క ప్రధాని తర్వాత ఇంకొక ప్రధాని రాబోతున్నాడు అంటే బబులోని గుణగొట్టే ఒక రాజు రాబోతున్నాడు దాని తర్వాత గ్రేకీయుల ప్రధాని రాబోతున్నాడు అంటే గ్రీసు దేశపు ప్రధాని దానికి ఒక దయ్యం అంటే ప్రతి దేశానికి ఒక ప్రధాని దేవుడు మొదట్లో పెట్టి కానీ ఇవన్నీ తిరుగుబాటు చేసి కబ్జ చేసుకునే దేశాలని మన దేశానికి ఒక ప్రధాని దాని పేరు ఇండస్ ప్రిన్సెస్ ఆఫ్ ఇండస్ కాబట్టి అవి ఎవరు జరగదు లేదు కానీ నీవు ఎట్లా చేసుకున్నావు ఎందుకంటే ఆకాశపు సమూహంతో పోట్లాడే పోట్లాడే వాళ్ళం మనం ప్రధానులను మూడగొట్టే వాళ్ళం మనం నీ ప్రార్థన ఎట్లా ఉంటుందో ఊహించుకో ఇప్పుడు విజృంభించి గర్జించుకుంట సింహం వల్లే నువ్వు వాడికి వ్యతిరేకంగా పోవాలంటే నీ ప్రార్థన ఎట్లా ఉండాలా ప్రతి దేశానికి ఒక ప్రధాని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రధాని దయ్యాలుంటాయి ప్రతి పట్టణానికి ఒకటి ఉంటుంది హైదరాబాద్ ఒకటి ఉంటుంది ప్రతి గల్లీ గల్లీకి ఒక ప్రధాని ఉంటుంది కబ్జా చేసుకునే కొన్ని వేల సంవత్సరాల నుంచి కానీ అవి నువ్వు పరిపాలించాలా నీకు బదులుగా అవి పరిపాలిస్తున్నాయి నువ్వు వాటిని కబ్జా చేసుకోవాలా నీ ప్రాంతాన్ని కబ్జా చేసుకోవాలా నేను గురించి చెప్పిన బోధగా చూపించండి అననీయ ఆ యొక్క గమస్తు ప్రాంతానికి ప్రధాని అక్కడున్న దురాత్మ ప్రధానిని ఓడగొట్టి దాన్ని తరిమేసి అతను ఆత్మీయ ప్రాధాన్యత తయారైనాడు కాబట్టి ప్రతి దయ్యము అననీ మాట అననీయ మాట వినాల్సేదే అననీయ మాట తప్పక అవి ఏదేది చెప్పాల్సిందే ప్రతి దయ్యాలు ఎదగకపోతే నీవు సేవల కార్యం జరగవు ఎక్కడిపోయినా సమాధానం నీకు అంత ఇరుకి కాబట్టి ఇప్పుడు చూడండి ఈ వాక్యంతో నేను కొంచెంసేపటికి ఈ ముగించేస్తున్నాను ఇంకొక టెన్ మినిట్స్ లో ఎందుకంటే నైన్ ఫార్టీ ఫైవ్ కే మనం ముగించాలా ఎందుకంటే టెన్ ఓ క్లాక్ అందరు నిద్రపోతారు ఈ విషయం బాగా అర్థం చేసుకుని అలసిపోవచ్చే వాళ్ళందరూ సేవకు పోయించుటారు కూదామంతా అలసిపోతారు కాబట్టి నిద్రపోతారు టెన్ కి నైన్ కి షార్ప్ మనం క్లోజ్ చేయాలా ప్రయత్నించాం అట్లీస్ట్ కనీసం అటు ఒక ఫైవ్ మినిట్స్ ఇటు ఒక పర్లేదు కానీ మీరు టైం పెట్టుకోవాలి మీ పక్కన నేను పెట్టుకోండి ఇక్కడ టైం పెట్టుకొని చూస్తాను నేను నైన్ ఫార్టీ త్రీ టైం కాబట్టి మనం టైం కాన్షియస్ ఉండాలా కాబట్టి ఇప్పుడు మరి మరియు పెద్ద సంకట చేత పట్టుకొని అగాంధం యొక్క తలపు చెయ్యగల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చిన అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాధను అను ఆ ఘట సర్పం అన్ని చిహ్నాన్ని ఇక్కడ చూడండి అన్ని ఒకటే అన్ని ఒకటే అవి ప్రతిబింబాన్ని ఎన్నిసార్లు మీకు చూపించిన అన్ని బ్రేక్అప్ అయితే గ్రూప్స్ చైతన్య కూడా అతన్ని మోసగిస్తుంది ఆది సర్పము అపవాది సాతాను గటసర్పము సర్పము ఒకటే ఆ ఘట పట్టుకొని వెయ్యి సంవత్సరంలో వాణిని బంధించి అగాధంలో పడవేసి దాని తర్వాత చూస్తాం ఆ వెయ్యి సమస్యలు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచి పెట్టవలేను ఇదే నేను చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి ఇవి చదువుతున్న ఎందుకు కొంతకాలం దేవుడు తిరిగి విడిచి పెట్టి పెట్టమని చెప్తాడు ఈ వెయ్యి సంవత్సరములు బంధించి వెయ్యి సంవత్సరం తర్వాత ఎందుకు తిరిగి వదిలేస్తున్నాడు పరిస్థితి కదా కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసేపు గ్యాప్ ఇచ్చి ఈ వెయ్యి సంవత్సరాలు ఎప్పుడు ఆరంభమైనవి అని ఎవరన్నా మీకు ప్రశ్న ఇస్తే ఇది ఆరంభమైందా లేక ఆ భవిష్యత్తులో ఆరంభం కాబోతుందా చెప్పగలరా ఈ అంశం మీదనే చర్చి మూడు గుంపులుగా విభజింపబడి తినచ్చు వెయ్యి అంటే సహస్రాబ్దపు రాజ్యం అని అంటాం సహస్రం అంటే వెయ్యి అన్నట్టు కాబట్టి సహస్రాబ్దపు అంటే వెయ్యి ఏంట్ల పరిపాలన కాబట్టి ఇంగ్లీష్ లో మిలేనియలిజం మిలేని మిలేనియం అంటాం మిలేనియం అంటే వెయ్యి సంవత్సరములు కానీ తెలుసు దేవుని దృష్టిలో ఒక దినం ఎంత ఎప్పుడు డిస్టర్బ్ అయిపోతారు వాక్యంలా పేదడు అన్నావు రాష్ట్ర పత్రికలు చూస్తాం కదా ఒక గ్రహం వెయ్యి వెయ్యి సంవత్సరాలతో పోల్చండి దేవుడు ఒక గ్రాన్ని వెయ్యి గ్రహాలతో పోల్చండి ఇంకో స్థలంలో ఆశ్చర్యం ఉంటుంది ఎందుకంటే రెండు రకాల టైమ్స్ ఇచ్చే సృష్టిలోని చెప్పానండి ఈ గతంలో ఒక టైం క్రోనోస్ అంటాం అంటే మనం ఉన్న టైం గోడ మీద గడియారం చూస్తే దాన్ని క్రోనోస్ టైం అంటాం ఈ లోకాధితమైన టైం ఈ లో పుట్టిన ప్రతి క్రోనోస్ టైమ్ లో ఆ టైం ప్రకారంగా వాడి శరీరం నువ్వు కొనసాగుతూ ఉంటుంది టైం అయిపోతే శరీరం కూడా టైం అయిపోతుంది కానీ వరలోకపు టైం లేక పర్షుధాత్ముని యొక్క టైం పేరే కైరోజ్ టైం అంటాం కైరోస్ టైంలో కొన్ని యుగాలు నువ్వు పుట్టక కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నావు ఈ లోకానికి నేను పంపించిన దేవుడు శరీరంలో తల్లి గర్భంలో నువ్వు మొదలుకొని క్రోనోస్ ఖరోస్ నుంచి క్రోనోస్లకు వచ్చేస్తున్నావు కానీ ఏసు బ్రహ్మిని స్వంత రక్షకంగా స్వీకరించి పశుద్ధాత్మాభిషేకం పొందుకున్న వాడి నుంచే మాట్లాడుతున్నాయి ఎందుకంటే కేవలం లక్షల కాలం జీవించేవాడు వాడి సమయం ముగిస్తాడు వాడి శరం త్వరగా కృషించిపోతుంటే రోగమయమైపోతుంటాడు ఎందుకంటే వాడి శరరాలు విమర్శించబడలేదని వాక్యం చెప్పేసేది ఈ శరణను విమర్శించడదు రక్షణ అనుభవంలో కాబట్టి కైరోస్ టైంలోకి నువ్వు వెళ్ళిపోతే ఏమవుతుందంటే నీ శరీరము కృషించదు నీ శరీరానికి రోగాలు అంటుకోవు ఐదోజ్ టైం ఎక్కడుందంటే పర్లోకంకి సంబంధించింది నువ్వు పర్లోక వాసేవి భూమి మీద ఏం పని చేస్తున్నావు భూమి ఏం చేస్తున్నావు నువ్వు తాగి సిగ్గిస్తున్నావా క్రోనోజ్ త్వరగా స్పీడ్గా తిరిగిపోతుంది చెప్తున్నా నువ్వు తిని తాగి సిగ్గించే వాళ్ళమైతే నీ టైమ్ క్రోనోజ్ టైం చాలా స్పీడ్గా తిరుగుతుంది క్లాక్ త్వరగా ఆయుష్ తగ్గిపోతుంది ఏదన్నా రోగం తగిలిందంటే తిరిగి న్యాయస్థమవుతుంది అవయవాలు అన్ని వాటి టైం కోల్పోతా ఉంటాయి దేవుడు పెట్టిన టైం ప్రకారంగా కావు పెద్దశేదా అందరికంటే కాలం బ్రతికింది తర్వాత చూస్తాం మోస్ట్ నూట ఇరవై సంవత్సరాలు బతికింది చాలా కాలం తర్వాత దావిడ్ కుమార్ కాలం తర్వాత సలమన్ తర్వాత యహో అనే ఒక వ్యక్తి సంవత్సరాలు బ్రతికేట్టు మనం చూస్తాం మళ్ళీ దాని తర్వాత ఇంకా ఎవరు కూడా దీర్ఘకాలం బ్రతికేట్టు మనం చూడం బైపు అంతట్లో ఎందుకంటే వాళ్ళకి కైరోస్ టైంలో జీవించడం నేర్చుకోలేదు నువ్వు నేర్చుకున్నావా నేను ప్రయత్నిస్తున్నా కొంతకాలం నుంచి ఎప్పుడైతే కళ్ళు మూసుకొని భాషలలో నేను ప్రార్థన స్టార్ట్ చేస్తానో ఆటోమేటిక్గా నేను కైరోస్లోకి వెళ్ళిపోతా తెలివన ఎంత టైం అయితే ప్రార్థన చేస్తాను కళ్ళు చేసేటప్పుడు గంట అయిపోయింది కైరోస్ టైం అట్లా ఉంటుంది ఒక డే ఒక డే ఈ లోకంలో అంటే క్రోనోస్ టైం ఒక డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కైరోస్ లో ట్వంటీ ఇయర్స్ తో అంటే నువ్వు కైరోస్ టైమ్ లో జీవిస్తే నీ ఆయుష్ ట్వంటీ ఇయర్స్ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటది ఈ సీక్రెట్ నేను ఎప్పుడు చెప్పలేదు కానీ చాలా కష్టం గంట సేపు మోకాల మీద కూడా ఎందుకంటే బరువు చేరాలి కదా వాటిని మనము వాటిని ఏమంటాం లొంగ తీసుకోలేదు మన శిరాలను సరే క్లుప్తంగా నేను చెప్పేసి వెయ్యి సమయానికి సంబంధించిన విషయాలు మొదటిదిగా మతపరగని గుంపు మొదటి గుంపులో ప్రీ మిలేనియలిజం మిలేనియలిజం అంటే వెయ్యేన్లకు సంబంధించిన బోధ మిలియనియలిజం అంటే వెయ్యేళ్ళు సంబంధించిన బోధ అందులో మొదటి బోధ ప్రీ మిలియనియలిజం అంటే పూర్వ సహస్రా రాజ సిద్ధాంతం కలగల పూర్వ సహస్రా రాజ సిద్ధాంతం అంటే ఈ మిలియన పరిపాలన ఎప్పుడో జరిగిందా దానికి ముందు ఎప్పుడు జరిగిందా అంటే మన కాలానికి ముందు జరిగిందా రెండవది దాన్ని ఏమంటాం పోస్ట్ మిలియనలిజం అంటాం పోస్ట్ మిలియనలిజం అంటే గతించిన గతించిన సహస్రాబ్దపు రాజ్య సిద్ధార్థం అంటే అవి ఆల్రెడీ గతించిపోయినాయి అని చెప్తున్నారు వేయాల పరిపాలన లెక్క నుంచి క్లూ తీసుకుంటారు మీకు దాని గ్రంథము రెండవ అధ్యాయంలో మనం చూస్తాం అది దానియుల గ్రంథము రెండవ అధ్యాయం నలభై నాలుగవ అర్షంలో దానియలు ఆ రాజుల కాలంలో పర్మకమదిన దేవుడు ఒక రాజ్యము స్థాపించాను దానికి ఎన్నటికి నాశనము కలుగదు ఆ రాజ్యమూర్తాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యంలన్నిటినీ పావులు కొట్టి నిర్మూలన చేయును గాని అది యుగ యుగముల వరకు నిలిచదు యుగ యుగములంటే వేలు వెయ్యండి ఎట్లా అయింది చెప్పండి ఇంకెక్కువే కదా వెయ్యాలకంటే కాబట్టి పోస్ట్ మిలిజం అనేది లేక గత రాజ రాజ్ ఏమంటాను సహస్రాబ్దం మధ్య అంతం అన్న సిద్ధాంతం లేక వెయ్యాలకు పరిపాలన ముగించిన తర్వాత అన్న సిద్ధాంతం అది దాని తర్వాత అని వస్తాడు ఒక బోధ ఫ్రీ అంటే వెయ్యాలకు ముందే వస్తాడు అన్నట్టు ఇంకొక తర్వాత మూడవ బోధ ఆ మిలేనియలిజం ఇవన్నీ థియలాజికల్ కోర్ట్స్ నేను చెప్తాను మీకు ఆ మిలేనియలిజం అంటే సహస్రాబ్దం లేదనే సిద్ధాంతం ఇప్పుడు చూడండి ఒకటేమో వెయ్యేళ్లకు ముందు పవ్ తిరిగి ఒకటి వెయ్యేళ్ల తర్వాత తిరిగి ఒకటిది వెయ్యే అనేదే లేదు అన్న బోధ కాబట్టి ఈ మూడు బోధలలో నువ్వు ఏదో ఒక బోధ సరే నువ్వు ఇంతకాలం ఈ బోధలు కానీ ఇటువంటి ఎన్నో ఉన్నాయి పై యూట్యూబ్ రికార్డింగ్స్ లో మనం ఒక చూపించిన ప్రీ యాప్చర్ ప్రీ ట్రీప్చర్ పోస్ట్ ట్రిప్చర్ డ్యూరింగ్ ట్రిప్చర్ మిడ్ ట్రిప్ ర్యాప్చర్ అని చెప్పాను డ్యూరింగ్ మిడ్ ట్రీప్ ర్యాప్చర్ ప్రీ ట్రీప్ ర్యాప్చర్ అంటే శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అన్న బోధ అదొక గుంపు కనిస్త గుంపు వచ్చేవరమే మీకు చూపిస్తాను ఎటువంటి సంఘాలు ఏ బోధన స్వీకరించిన నేను అవన్నీ రాసుకున్నా ఆల్రెడీ ఉదాహరణ బ్యాప్టిస్ట్ సంఘము ఏ పరిపాలనని నమ్ముతుంది దాని తర్వాత కరిస్మాటిక్ అంటే ఈ బ్రదరిన్ సంఘాలు లేక కొంత పెద్ద కొస్తల టైపు గృపవరలు స్వస్థతలు అద్భుతాలు ఇటువంటి సంఘాలు ఎటువంటి పరిపాలనని నమ్ముతుంది ఎటువంటి బోధన నమ్ముతుంది వేయళ్ల పరిపాలనకు సంబంధించిన బోధనలో అట్లా ఆ ప్రపంచాత్మకంగా ఉన్న సంఘాలు ఎట్లా మూడుగా విభజపడని నేను స్ట్రైట్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తాను ఇంకా ఓపెన్ గా వచ్చే దానికంటే ఇవి ముగిస్తుంది కాబట్టి బోధ సరే ఒకవేళ నువ్వు ఆ సంఘాలలో ఉంటే మీ సంఘస్థల బోధన ఏదో మీకు తెలిసిపోతుంది మరి ఎంత నిజము అనేది పరిశీలించే బాధ్యత నీదే కదా గుడ్డిగా ఎవరు చెప్పారు అనేసి వెళ్ళిపోవడం కాదు క్రైస్తల జీవితం కాబట్టి ప్రీ ట్రిబుల్ అంటే శ్రమలకు ముందు సంఘం ఎంత మారుతుంది అనేది ఒక గురు ఒక గుంపు బోధ ప్రపంచ రెండవది మూడున్నర సంవత్సరాల తర్వాత అంటే ఏడేళ్ళు సంవత్సరములుంటే మూడున్నర సంవత్సరాల శ్రమల తర్వాత అంటే శ్రమల మధ్యల కాలంలో సంఘం ఎత్తబడుతుంది అన్న ఒక బోధ మూడవది శ్రమలు ముగిసినాక ఎత్తబడుతుంది అనే బోధ ఇప్పుడు చెప్పండి మీరు ఏ బోధన నమ్ముతారు గుడ్డిగా నమ్ముతున్నారా మీరు శ్రమలకు ముందే ఎత్తబడతారని నమ్ముతున్నారా ప్రభా ఎత్తబడే సంఘాన్ని నేను సిద్ధపరచ ప్రభాని ప్రార్థన చేస్తున్నారా పరిశీలించుకోండి నేను చెప్పడం కాదు ఈ మూడు గుంపులు ఉంటాయి ప్రభు ఏది కరెక్ట్ అనేది అని చెప్పకుండా ప్రార్థన చేసిన మాట తెలియకుండా ఎట్లా ప్రార్థిస్తాం అసలు నీకు తెలియగలదు ఇవన్నీ బోధలు ఏమని ప్రార్థిస్తాం మన ప్రార్థనలో విజయం ఉండదు అసలు మన ప్రార్థనలో టేస్ట్ ఉండదు ఎందుకంటే ఇవేవి తెలియకుండా ప్రార్థిస్తున్నాం మనం మీరు తెలియనిదాన్ని ఆరాధిస్తారమ్మా మేము తెలిసిన దాన్ని ఆరోధిస్తాం అట్లాంటి దేశంలో అది మనకు వర్తించదైన వాక్యం అట్లనే వెయ్యండ్లకి సంబంధించిన బోధలు ప్రి అంటే వెయ్యేళ్లకు ముందే ఏసు దిగి వస్తాడు పోస్ట్ అంటే వెయ్యిళ్ళ తర్వాత ఏసువా దిగిస్తాడు మూడో గుంపు అసలు వెయ్యి ఏళ్ళు లేదు అని చెప్పే గుంపు ఏ గుంపుకి సంబంధించిన వాడు ఈ దినం ఏ గుంపుకు సంబంధించిన దాని ఉండవు అనేది ఈరోజు గ్రహించడం నేర్చుకోవాలా పరిశీలించండి పవన్ అడగండి వాక్యాలు ధ్యానించండి సీరియస్ గా చిహ్నాలను బట్టి గుర్తించచ్చు ఆ వాక్యాలలో ఉండే చిహ్నాలని సూచనల్ని బట్టి వచ్చేవారు నేను మరి కొన్ని విషయాలు మీకు వీటిని బయలుపరుస్తాను ఇరవై అధ్యాయం కొంచెం డిఫికల్ట్ అధ్యాయం ఎందుకంటే ముగింపు దశలో మరి నువ్వు పిహెచ్డీ చేసిన లెవెల్కి వెళ్ళిపోతున్నాడు డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి పిహెచ్డీ చేస్తే ఎటు టఫ్ ఉంటది మరి అటువంటి టఫ్ పరిస్థితుల కొరకు నువ్వు సిద్ధపడాలా ఎంతకాలం కేజీ క్లాస్ లానే కూర్చుండిపోతావు లైఫ్ అంతా ప్రార్థిస్తాం కళ్ళు మూసుకోండి పరుషుల బాబు దేవ సర్వోనతురము తండ్రి మీ కృతగా సరిపించుకుంటున్నాం ప్రభా ప్రధాన గందం ఇరవై వాద్యాయులు మీరు చూపిస్తున్నారు అయినా అనేకమైన విషయాలు వెయ్యి ఏళ్ళ వెయ్యి ఏళ్ల పాలనకు సంబంధించిన విషయాలు ఈ వెయ్యేళ్ళు దేనికి సంబంధించింది అనేది మేము అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం మీరు వెయ్యి ఏళ్ళకు ముందు వస్తారా వెయ్యి ఏళ్ళ తరపు వస్తారా వెయ్యేళ్ళ లేక వెయ్యి అనేది లేదా కానీ బైబుల్లో బట్టి మేము చూస్తున్నాం ఇరవై వాద్యాయులు మొదటి వర్షంలో వెయ్యి ఏళ్ళు ఉన్నాయి రసి మరి దేనికి సంబంధించిన ప్రభావ వీటి నుంచి సత్యాలు మాకు బయలపరచమని ప్రార్థిస్తుంది మీ కాళ్ళ దగ్గర మీరు కూర్చున్న మీ దినం మాతో మాట్లాడండి వీటిని మాకు చూపించండి ఓ ప్రభుగా మీ యొక్క వాక్యము బహు విలువగాలని మా జీవితంలో ఎందుకంటే అది మాకు జీవాన్ని ఇస్తది అది మా ఎముకలకు సత్వన్ని ఇస్తుంది అది మా చరణ్కి స్వచ్ఛత ఇస్తుంది మొద ప్రభుగా మమ్మల్ని శుద్ధీకరించి పరిశుభ్రపరిచే వాక్యం వీటన్నింటినీ మేము గ్రహించలేగన మా యొక్క ఆత్మీయ నేతలను ద్వీపం ప్రార్థిస్తున్నాం వింటున్న వారిందరి జీవితంలో ప్రభు ఆ మూమెంట్స్ ని ప్రభా ఆరంభించుతున్నాం ప్రభావ స్వీకరించే వాడికి అది దొరుకుతుంది నేను క్రోనోస్ లో ఉన్నవాడు చిక్కబడుతున్నాడు ఆయుష్ తగ్గిపోతుంది ప్రభావ కానీ మేము క్రోనోస్ నుంచి బయటపరి చేస్తున్నా ఇద్దినాం టైంలోకి వెళ్ళిపోతున్నాం బ్రహ్మ అప్పుడే ఇవి నేను చూడగలను ఆకాశవాసీలు అయితేనే అక్కడికి కింద ఏం జరుగుతున్నాను చూడగలను వ్యూహాను భక్తుల్ని పైకి పెంచుకున్నారు ప్రభావ దేవుడితో ద్వారా ఇక్కడికి వచ్చిరా ఇక్కడికి ఇక్కడికి ఎక్కిరా కింద ఏం జరగబోతుందో చూపిస్తారా మహాప్రులనికి ఏం జరగబోతుందో చూపిస్తారా అని మీరు తీసుకెళ్ళారు ప్రాభా పరిలోకానికి మేం కూడా అట్లా పైకి పోయి ఇవన్నీ చూసి నేర్చుకున్న చిక్కడింటికి వచ్చి అనేట్లకి చూపించాలి అనేట్ల వీటిని ప్రకటించాలా అటువంటి సేవా పరిచర్యలో మమ్మల్ని అందరు ముఖ్యంగా మా కుటుంబం యొక్క గ్రూప్ లో ప్రభావం మళ్ళీ ఇందిరా సిస్టర్ మీ అన్ని నిద్రించి చేరింది ప్రభా ఆ కుటుంబాలకు ఆదరణ ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ గ్రూప్ లో ఎవరు చదవడానికి వీళ్ళేదని మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ అందరి ఆయుషం ప్రభావ దీర్ఘంగా అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రతి అఫ్లిక్షన్స్ ని గద్దిస్తున్నాం ప్రతి స్పిరిట్ ఆఫ్ డిసీజెస్ ని గద్దిస్తున్నాం డిపార్ట్ ఫ్రమ్ యువర్ బాడీస్ వర్క్ అగేన్ అని గద్దిస్తున్నాం ప్రభావ మీరే సహాయకులు ప్రభావ మీ అధికారాన్ని మీ మరి మార్ద వార్త ప్రత్యొక్కలు వారి జీవితాలు తిరిగి మీకు సమర్పించుకుని సేవ చేయగలగా సార్ అని ఈ రాత్రి మంచిగా దేండి రేపు డేస్ విస్తరించడానికి సేపడమే యేసు క్రీస్తు పరిషో నామం ప్రాణించి మా మేన్ మన ప్రభుత్వ యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింకో మనందరికి సదాకాలంతో రెండు దాకా నైట్ గుడ్ నైట్స్ Thank you.